శుతం ఏసవప్రభ ఈ దినం మాకు ఇచ్చిన వేసవప్రభ నా దీవానికి శ్రోతం ఆ బ్రాహ్మ సాకుల దీవా మా పితల దీవానికి శ్రోతం పరిశునతని ఏసనీకే సోత్రాన్నికే నా ప్రభానికి శ్రుతం ఆయన ప్రేరణ పోతున్నాం పరిశుద్ధాత్మాలు నిండుగా నింపండి అలాగే పరిశుద్ధాత్మ ఆనంద ప్రభాన్ని స్థుతించాలని ప్రార్థించాలా మా సబుద్ధి తొలగించమని ప్రార్థం అలాడి జ్ఞానం తొలగించండి అలాడి పలు జ్ఞానం తనిపి పరిశుద్ధాత్మ మీరు ప్రభావాన్ని నడిపి మీద ఇచ్చి మాట్లాడండి సైత ఆటగాలు దా కాల్చి రాణి బిడ్డని నడిపించండి ఆదిమంతా మీరుండి మీరే సాధించండి దినవంత ప్రభావం మీరే మా మార్గంలో ప్రభావం మీరుండి ప్రతి ఆటగాలు తొలగించి సువాసారాలని చెప్పిన సమీర్ కొండలలో లోయలలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను బ్రతికించినావా ఇసయ్యా నన్ను గమనించినావా నన్ను బ్రతికించినావా ఇసయ్యా ఇసయా ఇసయ్యా య్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఐ నిన్నే నిన్నే నే కొలు నీవే నీవే న రాజు దేవా నిన్నే నిన్నే నే కొలుతూ నయ్యా నీవే నివేన రాజువయ్య ఏసయ్యా ఇసయ్య ఈసయ్యా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అప్పహాసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా అండని వైతివయ్యానా కొండని వేసయ్యా ఇసయ్యా అండని వైతివ్యానా కొండనీ వేసయ్యా ఇసయ్యా ఇసయ్యా ఎయ్యా ఏసయ్యా నిన్నే నిన్నేని కొలుతూనయ్యా నీవే నివేనా రాజువయ్యా నిన్నే నిన్నేని కొలుతూనయ్యా నీవే నివేనా రాజువయ్యా ఏసయ్యా ఏ వంచన వంచన తెరసిన బారానా విసిగక కొసిన విసిరే కెరట వంచన వంచన ఎగసిన బారానా విసుగక కొసగిన విసిరే కెరట కలల కడ తీర్చినావాని వలలో నన్ను మోసినావా ఎస్సయ్యా karal kada tērchina va ni valalana musina va isaya isaya isaya isaya ninne ninne unani eniwe na రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా నీవే నీవేన రాజువయ్యా అయ్యా ఎసయ్యా ఎసయ్యా ఎసయ్యా మరణ ఛాయలు మెరసినని ప్రేమ నలిగిన బ్రతుకున్న కురసినీ కృప మరణ ఛాయలు మెరసినని ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచేనయ్యా నిన్నే గన పరతు నన్ను బలపరచెనయ్యా నిన్నే గనపరతు నయ్యా ఇసయ్యా ఇసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూ నయ్యా నీవే నీవే నా రాజు అయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలుతూ నయ్యా నీవే నీవే నజు అయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా హాలిల్ థ్యాంక్ రవి అన్న హలో లియర్ థ్యాంక్ యూ బేర్ సరే బేర్ చిన్నగా వాక్యం చూస్తున్నాం వాయిస్ వినిపిస్తున్న బేర్ నాది సూత్రం ప్రభా పరిచిదురా గొప్ప దేవ సర్వశక్తివంతుడానికి వర్ణాలు ఇస్తయ్యా అబ్రహామి శాఖ యాకోబ్లో గొప్ప దేవ కృపా మేయడానికి వర్ణాలు ఇసయ్యా అబ్రహామి సాకు చేసిన వాగ్దానాన్ని ప్రభా మీ యొక్క మరణ భూస్థాపన మా జీతాలలో నెరవేర్చి అబ్రహాం సంతాన్ గా మమ్మల్ని మారుతున్నారు అగ్ర అబ్రహాం ప్రభా వా చేయబడిన వాగ్దానాలన్నింటికి ప్రభావ మమ్మల్ని వారసులుగా చేస్తున్నారు ఈ పక్షంగా దాన్ని బట్టి నీకు వర్ణాలు సయా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం మధ్య కాలేజ్ సమయంలో ప్రభావ మీ వాక్యం ధ్యానిస్తున్నాను కాబ మీకు నూతనమైన పరిశుద్ధ ఆత్మాభిషేకాన్ని మాకు అనుసరించండి ప్రభావ వాక్యం మీద భ్రమించలాదిన ఆత్మీయ నేతలు ఇబ్బంది మహవ్వాలు తెరవండి ప్రభావ మీరు మాత్రమే మాట్లాడండి ఇక సమాప్తి చివరి అంచెం ప్రభావ ఈ రాష్ట్రాల మా తాళంగా నెరవేరుతున్నాయి కాబట్టి ప్రభావం ప్రతి క్షణం జాగ్రత్తగా జీవించాలని సహాయపడండి మేము ఏ రీతిగా ముందుకెళ్లాలో ప్రభావ మార్గం చూపించి నటించమని ఈ వాక్యం ధ్యానిస్తున్నాగా ప్రభా మీరు మాత్రం మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామవున ప్రాధిష్టం సండ్రి ఆ మెయిన్ హలలియా నుంచి మనం ఒక వాక్యాన్ని చూస్తాము యషయ గ్రంథము ముప్పై అధ్యాయము యశాయ గ్రంథం ముప్పై ఒక వాక్యం మనం చూసినప్పుడు యువ ఇది లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని కంది చేసుకుందరు వారు నా మాట నా నోటి మాట విచారం విచార చే విచారణ చేయక స్వరో బలము చేత తమ్మును తాము బలపరుచుండకును ఐగుప్తు నిన్ను చరణకును ఐగుప్తులకు ప్రయాణం చేయుదురు చూడండి ఇది ఇస్రాయల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ ప్రజలు నిబంధన కాలంలో నుంచి ఐగుప్తు దేశంలో నుంచి మోసే ద్వారా దేవుడు ఆ కానిసత్వం నుంచి వాళ్ళు భయంకరమైన ఆక బానిసత్తులు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతగానో కష్టపెట్టినప్పుడు వాళ్ళు ఎంతగానో ఆయాస పెట్టి బాధ పెట్టినప్పుడు ఆ టైంలో దేవుడు వాళ్ళ మూలుగులు విన్నాడు వాళ్ళ మూలుగులు విని అబ్రహాం ఇన్సాఫీ యాకూబ్లోకి చేసిన వాగ్దానం ఆయన జ్ఞాపం చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ప్రతి క్షణం మనల్ని జ్ఞాపం చేసుకుంటూనే ఉంటాడు ఆయన ఆయన ఆ ప్రతి క్షణం మనల్ని జ్ఞాపం చేసుకుంటూనే ఉంటాడు చూడు తల్లి మరిచినా తల్లి మరిచినా నేను విడువని ఎడబన బాబు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు కాబట్టి మనమే ఒక దశలో ఆయన్ని విడిచిపెడతా ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా విచ్చిపెట్టాడు అంటే ఆయన మాట తప్పని ఆయన మాట ఇస్తే దాన్ని దేవుడు కాబట్టి ఆ నెరవేర్చే దేవుడు ఆయన ఎంతో గొప్ప దేవుడు కాబట్టి వాళ్ళు ఐగుపూ దేశంలో ఉన్నప్పుడు ఎంత భయంకరంగా స్తంభల పాలైనప్పుడు మనం తెలుసు విషయం కానీ మోర్సే లాంటి అక్కడ పోయినప్పుడు ఒక ఐగుప్తుడి ఆ ఇష్టాలను ఒక వాళ్ళు కొడతా ఉంటే ఆ మోస తీసి కోపం వచ్చి అతన్ని సంపేసినట్టు మనం చూస్తాం అక్కడ ఇసుకలో పాతి పెట్టినట్టు చూడండి మోసకి ఇస్తలేని రోషం వచ్చింది అక్కడ ఎందుకంటే మా ప్రజలను వాడు కొడుతున్నాడు దుష్టుడు మా ప్రజలను కొడుతున్నాడు కాబట్టి ఆయన మోస ఏం చేసిందంటే ఆయన తెలియదు అది మంచిది ఏది అనేది చెడు తెలియదు కానీ ఆ క్షణం ఆయన మనకి రోషం వచ్చింది ఎందుకు ఇష్టాల ప్రజలు నా నా ప్రజల్ని నా సహోదరుల్ని వీళ్ళు కొడుతున్నారు భయంకరంగా బాధలు పెడుతున్నారు భయంకరంగా కష్టాలు పెడుతున్నారు కాబట్టి అని చెప్పి అది ఆయన తెలుసుకొని ఆయన ఏం చేసినంటే అతను సబ్బెట్ చూస్తున్నాం తర్వాత మోసే భయపడి పారిపోతూ ఉంటాడు పారిపోయి అక్కడ వాళ్ళ ఒక మందం మేపుతూ గొర్రెల దగ్గర మందన మేపుతున్నప్పుడు ఆ మందం మేపే టైంకి ఏం జరుగుతున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడటం ఆయన తోటి ఆ మను చిన్న నుంచి ఆయన మాట్లాడటం నేను నిన్ను ఐగిప్ప దేశాన్ని పంపిస్తా రమ్ము నిన్ను ఐగపదేశాన్ని పంపిస్తా అంటే ఆ దేవుడు చెప్పినప్పుడు ఆయన నేను నోటి మాందం గలవాడిని నా నాలక నచ్చి ఉంది నాకు నేను ఎట్లా పోగలను నేను ఏ రీతికి వాళ్ళకు వార్త ప్రకటించగలను ఎట్లా నడిపించాలా అని మోస ఏం చేసిందంటే ఆ దేవుని దగ్గర చెప్తున్నాడు అంటే తన బలహీతం చెప్తున్నాడు అంత గొప్ప జనాన్ని నేను తీసుకోవాలంటే నాకు శక్తి కావాలి కదా అని సమర్థించుకుంటున్నాను కానీ దేవుని స్వరం ఇచ్చినట్టు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన తోటి చూండి పది దశలో మనలో కూడా మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనతో మాట్లాడుతున్నప్పుడు రమ్ము నేను నేను ఐగిప్పి దేశానికి నేను పంపిస్తున్నా నా దేవులైన ఇష్టాలతో నేను వాళ్ళ నుంచి బయట తీసుకుని నుంచి నేను పంపిస్తాను నడవమంటే మోసే అని చెప్తున్నా అంటే సాకులు చెప్తుంది ఇంకేదో చెప్పాలంటే సోద్యులు చెప్తున్నా అన్నట్టు నాకు అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పి దేవుడు చెప్తుంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరానికి వీరేత చేయించుకున్నా చెప్తున్నప్పుడు కానీ దేవుడు విడిచిపెట్టినా మోసే అని విడిచిపెట్టలేదు కానీ మోసలో ఏం చూసింది దేవుడు ఒక సహోదరుని అన్యాయంగా వాడిని కొడుతుంటే అది అది చూడలేకపోయిన మోసే అది భరించలేకపోయిన మోసే చూడండి మన మనవి మన ఆత్మీయంగా మనం అర్థం చేస్తున్నప్పుడు శరీరంగా మోసే చూసి శ్రమలు పెడుతుంటే మనంతా బానిసత్వం చేస్తుంటే వాడిని కొడుతూ ఉంటే కోపం వచ్చింది సాధారణంగా మనం రోడ్డు మీద పోతున్నా ఎక్కడైనా పోతున్నా గానీ ఎదుటి అన్యాయంగా కొడుతుంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది ఒక కోపం కూడా వస్తూ ఉంటది కానీ అది శరీరంగా కానీ ఆత్మీయంగా మనం అర్థం చేస్తున్నప్పుడు చూడండి ఈ లోకం అంతా దృష్టిని ఆదనలో ఉన్నది తదితన పంధకాలు ఉన్నారు వాళ్ళు దేవుని తెలుసుకొని మళ్ళా ఆ తిరిగి మళ్ళా ఆయన ఆయన ఆయన నీతిలో మన నడవకుండా వాళ్ళు మళ్ళా తిరిగి ఈ లోకాన్ని ఆశ్రయిస్తున్నప్పుడు మనకు బాధ ఉండదా ఖచ్చితంగా బాధ ఉంటారు కదా చూడండి వాళ్ళు ప్రభును సంపూర్ణంగా ఆయన వాగ్దానం తిని ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో కానీ వాళ్ళు తెలియదు అబ్రహాంతో వాగ్దానం చేసిన సంగతి ఇష్టాలపై తెలియదు ఆర్లక్షణ జనాంగానికి తెలియదు వాళ్ళకి కానీ దేవుడు దేవుడు చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు అయినా ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తే దేవుడు చూడండి అబ్రహాం లేడు ఇసాఫ్ లేడు యాకూబ్ లేడు ఎవరు లేరు ముగ్గురు లేరు కానీ వాళ్ళకు చెప్పిన వాగ్దానాన్ని మట్టు దేవుడు మర్చిపోలే ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి చూడండి ఆయన ఎన్నడూ ఆయన నిబంధనలు చేస్తారు ఎప్పుడు కూడా ఆయన మీరడు మనం మీరుతా అప్పనిచ్చి ఆయన ఎప్పుడు కూడా కానీ వాళ్ళ ముగ్గురు లేరు చూడండి ఆయన ప్రణాళిక జ్ఞాపనం చేసుకుని ఎవరైనా దేవుడు చూస్తున్నాడు ఎవరు తగిన వాళ్ళు ఐగిపోయానికి కూడా ఇష్టాల ప్రజలను బయట తీసుకొని రావాలా ఎవరిని చూడాలా ఎవరిని చూడాలని దేవుడు చూస్తుంటే అప్పుడు మోసేను చూసి దేవుడు చూడండి అంతవరకు ఎవరు అంతగా వాళ్ళంత బానిసత్వంలో ఉంటుంటే ఎవరు వాళ్ళు పట్టించుకోలేదు కానీ ఒక మోస ఎందుకో పోయింది అక్కడికి కానీ మోస పోతే మో ఆ యొక్క దృశ్యంగా అనిపించినప్పుడు ఆయన భరించలేకపోయింది చూడండి ఒక విధంగా మనం అపోతుల కారంలో పౌలు ఒక ఏజెన్సీ పట్లకి వెళ్ళినప్పుడు ఆ దేశమంతా విగ్రహాలంతా నిండుకున్నప్పుడు పౌలు అది చూసి భరించలేకపోతాడు ఆ పరితాపం పట్టలేక భరించలేకపోతే ఎంత దుఃఖంతో ఉంటాడు ఎందుకంటే నిజమైన దేవుని విడిచిపెట్టి విగ్రహాలను పూజిస్తున్నారు అని ఆయన భరించలేకపోయాడు పౌలు చూడండి అలాంటి అలాంటి అలాంటి గుణగణం మనకు కూడా ఉండాలా అంటే అట్లా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళు ఏర్పరచుకున్నాడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని కూడా ఆ రీతిగా నడిపిస్తూ ఉంటాడు అని ఆ విషయం అక్కడ జ్ఞాపకం చేస్తుంది కానీ అక్కడ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే విధేయత విధేత లేకపోతే ఎప్పుడు కూడా మనం ఆయన మనం మనలో విధేత కాబట్టి ఒక దశలో మనం విధేయత చూపిస్తూ ఉంటాం ఒక దశలో మనం ఆ విధేయత చూపిస్తూ ఉంటాం కాబట్టి ఆయన కృప ఉంది కాబట్టి ఆయన క్షమిస్తూ ఉంటాడు మళ్ళీ తిరిగి నడిపిస్తూ ఉంటాడు కానీ మోసే ఆ మాట చెప్పినప్పుడు అప్పుడు మోసేను పంపిస్తుంది మీ తమ్ముడు మీ అన్న ఆహ్వానం కదా అతను తీసుకెళ్ళు నేను చెప్పిన అతను చెప్తా ఉంటాడు ఖాళీ నువ్వు నిలబడమంట తర్వాత ఐగుప్యూ దేశం నుంచి బయట తీసుకొచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎన్ని అవన్నీ మనం చూస్తాం కానీ అవి ఎందుకు దేవుడు జ్ఞాపనం చేస్తున్నావు అన్నప్పుడు ఒక మోసేలాగా మనం నిలబడగలుగుతున్నామా ఐగుప్యూ దేశానికి నడిపిస్తుంటే దేవుడు అంత గొప్ప సేవ ఇచ్చి ఒక్కడితోనే సాధ్యం కదా నేను ఒక్కడే బాగా బ్రదర్ అంటే ఒక మనం అంటే నేను ఒక్కడే బాగా బేర సేవ మనం అనుకుంటా ఉంటాం ఒక దశలో చూడండి ఏదైనా ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది కదా వారిలో ఒకడ ఒక ఒంటరి అయిన వాడు వేయి మంది అవుతుంది వాక్యం లేదా కాబట్టి చూడండి ఆ ఒక్క ఒక్క గొర్రె పిల్లల కోసం దేవుడు వరిగెత్తలేదా ఆ తొంభై గొర్రెలు విచ్చి పెట్టి కూడా ముఖ్యమే కానీ ఆ ఒక్క గొర్రె ఆ ఆ ఒక్క వేరే పది వందలు కావాలా కాబట్టి ఆ ఒక్క గొర్రె విచ్చి ఆ ఒక్క గొర్రెతోనే ఎంత గొప్ప సేవ చేయొచ్చు కానీ అక్కడ దేవుడు చూసినప్పుడు ఒక మోసం కనిపించేవుడికి ఆ రోడ్ కూడా కనిపించలే మోస కనిపించిన అక్షరం అంటే మోసంలో ఉన్న ఆ తపన ఆ యథార్థత ఆ విధానం దేవుడు చూసింది అక్కడ అన్యాయం జరుగుతుంటే వాళ్ళు మోసంలో భయంకరంగా బానిసత్వంతో వాళ్ళు కొడతా ఉంటే వాళ్ళని కష్టపెడతా ఉంటే మోస కానీ మోస ఒక మోసే ఆదిత్య చూడలేకపోతే మరి దేవునికి ఆయన సృష్టికర్త ఆయన బిడల్ని హింసిస్తూ ఉంటే మరి ఆయనకి ఎంత బాధ ఉండాలా కాబట్టి ఆ బాధ చూసి నేను ఎట్లా చేయాలన్నప్పుడు దేవుడు ఆ మోస కనిపించేటప్పుడు మోస నడిపించేట్టు మనం చూస్తాం చూడండి మోసే నడిపించినప్పుడు ఇష్టం ఆయన నడిపిస్తూ ఉంటే ఆయన కూడా కొంతకాలం కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత ఆయన కూడా ఇజిగు పోతాడు అంటే అంతగా వాళ్ళు ఇజిగిచ్చారు మోసేని ఎందుకంటే ఇష్ట మాంసం కావాలా అది ఇది కావాలా చెప్పి ఎన్నో ఎన్నో చెప్పిండ్రు వాళ్ళు కానీ అన్నిటిని ఒక దశ వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు నువ్వు వాళ్ళ వాళ్ళ భారం నువ్వు భరించాలని నువ్వు నువ్వు వాళ్ళని తీసు తీసుకోవాలి అన్నప్పుడు అంటే నేనేమైనా వాళ్ళ కన్నానా నా గడపలే పుట్టిండ్రా అని చెప్పి మోసే అంట అంటే అంతగా ఇదిగిపోయినట్టు లేదు నువ్వు నువ్వు చేయాల్సిందే అంటాడు అక్కడ చూడండి అంటే మోసే అంత కష్టపడి అంతగా ఇష్ట ఆరు లక్షల మంది జనాంగాన్ని ఆయుననిపిస్తే ఎన్నో అద్భుతాలు చేసినాయి ఎన్నో సవాళ్ళు ఎదురైనాయి కదా ఆయనకి జీవితంలో ఆ ఐద్యుత్లో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏమైంది ఎర్ర సముద్రం వచ్చింది అడ్డం చూడండి ఎర్ర సముద్రం ఆ దృశ్యం చూస్తే ఎర్ర సముద్రం చూడ జీవితంలో మనం కూడా సేవా జీవితంలో పోతున్నప్పుడు ఎన్నో ఎన్నో శ్రమలు వస్తాయి మనకి సాధారణంగా వస్తూ ఉంటాయి క్రమలు కదా కానీ ఒకటి అన్నిటిని చూసి మనం ఏంటంటే మార్గం చూపించేది ఆయన కదా కాబట్టి ఆ క్షణము ఇష్టాల ప్రజలకి ఆ వాళ్ళకి తెలుసుకున్నారు దేవుడని మా పితరుల దేవుడు తెలుసుకున్నారు కానీ తెలుసుకున్నారు అంతా మంచి అద్భుతాలు జరిగినాయి అన్ని చేసినాయి కానీ ఆ ఎర్ర సముద్రం తీసేవారికి అప్పుడు వాళ్ళకి ఏమైందంటే మళ్ళా పాత స్వాభావం గ్యాప్ వచ్చింది ఐగి పూలు బాగుండు అటు కాకుండా ఇటుకోకుండా మమ్మల్ని అని చెప్పి వాళ్ళు మధ్యలో ఉన్నారు ఇప్పుడు అటు ఎర్ర సముద్రం ఉంది చెత్తలు వెనుకున్నారు మధ్యలో ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలా అన్నప్పుడు మోసం మీద వాళ్ళు చదువుతున్నారు అక్కడే ఉంటే మంచి కూడా ఇప్పుడు ఏం చేయలేదు మా పరిస్థితి ఏంటంటున్నారు చూడండి ఇది ఆత్మీయ జీవితంలో ఈ చివరి కాలంలో ఈ పరిస్థితుల్లో మనకు ఎదురవుతూ ఉంటాయి కదా ముందు గుయి వెనక నుయ్యన్నట్టు చెప్తారు కదా చూడండి కాబట్టి మనం ఏం చేయలేదు మధ్యలో ఉన్నావు కానీ దేవుడు నీ ముందు నీ ప్రభువు నడు సైనక శత్రువు ఉన్నాడు మధ్యలో ఉన్నావు కాబట్టి నువ్వు వెనక ముందుకు వెళ్తావా కానీ ఇతరాల పిల్లలు ఏం చేస్తున్నంటే వెనకపోవాలని తీర్మానించుకున్నారు ఈ ఈ ఈ అధ్యాయం మొత్తం దానికి సంబంధించింది ముప్పై అధ్యాయం మొత్తం ఈ ముప్పై అధ్యాయం మొత్తమో దానికి సంబంధించింది చూడండి వాళ్ళు వెనకకే పోవాలనుకుంటారు కానీ ముందుకు పోాలి సరే అక్కడ మోసే ఉన్నాడు దేవుని ప్రవక్తున్నాడు మోసే ఉన్నాడు అక్కడ మోసని అడగొచ్చు కానీ మోసే ఏం చేద్దాం అన్నప్పుడు వాళ్ళ భయం స్టార్ట్ అయిపోయింది అంటే చూడండి ఈ అలాంటి టైంలో మనం ఉంటున్నాం కదా మనకున్న పరిస్థితులు అక్కడ ఎర్ర సముద్రం ఎదురైంది ఇప్పుడు ఎన్నో సవాళ్ళు మనకి ఎదురవుతుంది ఎన్నో తెగులతోనే ఎంతోమంది భయంకరమైన పరిస్థితులతోనే మనకి ఎదురవ్వబోతుంది కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంట మోస నిలబడి ప్రార్థన చేసిండు కేవలం ప్రార్థన చేసింది ఆ ఎర్ర సముద్రం ఎదురుకొచ్చి మోస ప్రార్థన చేసిండు ఆ ఎర్ర సముద్రం రెండు పాయలైపోయింది అలా చూడండి నీ ముందు ఏ సమస్య సరే నీ ముందు ఎంత సవాలు ఉన్నా సరే సైతం శక్తులు ఎంత విజృంభించినా సరే మార్గం చూపించండి నీ ప్రభు ఏసు ప్రభు తప్ప ఎవరు మనకు మార్గం చూపించాడు ఎందుకంటే నువ్వు ఆయన ప్రతినిధిగా మనం అందరూ ఉన్నాం కదా కచ్చితంగా మనం ఆయన ప్రతినిధులు ఏసవి లోకంలో మనం తీసుకొచ్చిండు ఆయన ప్రణాళిక ప్రకారం ఆ ఇస్ ప్రజలను ఆ రోజు మోస ఎట్లా నడిపించిండో ఎర్ర సముద్రం పాయలు చేసింది కదా పాయలు చేసి దాని మధ్యలో నుంచి ప్రజలు నడిపించిండు చూడండి కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో కూడా మనకి ఎన్నో ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు కాబట్టి నీ ముందున్న సమస్యలు ఖచ్చితంగా నీ మార్గము ఎంత అడ్డుకున్నా సరే నువ్వు పోయే మార్గంలో దుస్తుడు ఎన్ని రాళ్ళు అడ్డు సరే ఖచ్చితంగా అది పాయలు కావాల్సిందే దాని మధ్యలో నుంచి నువ్వు నడిచిపోతావు అలా లీయా కాబట్టి అలాంటి సేవ దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు కదా కాబట్టి ఇవన్నీ మనకు తప్ప పాత నిబంధన కాలంలో ప్రభక్తులకి కొత్త నిబంధన కాలంలో శిష్యులు వీళ్ళందరికి ఎదురైన ఇవన్నీ కానీ తిరిగి మన కాలంలో నెరవేర్తి అన్నట్టు కాబట్టి ఆ టైంలో మన విశ్వాసాన్ని ఎట్లా గట్టిగా పట్టుకోవాలా మన తన్నిటిని ఎట్లా ఎదుర్కొని ముందుకు పోవాలా అనే విషయం మనకు అర్థం కావాలా మోసే ఎన్నో అద్భుతాలు చేసింది ఆయన కాబట్టి ఆయుక్త దేశాల నుంచి పాయలు చేసిండు ఎర్ర సముద్రాన్ని ముందుకెళ్ళిండు ఒక మారైన ప్రాంతాలకు వచ్చినప్పుడు నీళ్లు చేదుగా ఉన్నాయి అక్కడ కూడా ప్రార్థన చేసిండు అక్కడ నీళ్లు మధురంగా మారిపోయినాయి ఇంకా ఎన్నో చేసిండు అద్భుతాలు కానీ కానీ ఎన్ని అద్భుతాలు చేసినా కానీ వాళ్ళ విశ్వాసం లేదు వాళ్ళు ఆయనకి ఇష్టాలుగా ఆయన అద్భుతాలు తీసిండ్రు ఆయన రక్షణ తీసిండ్రు ఆ దృశ్యం ఎర్ర సముద్రం పాలేటువంటి మామూలు దృశ్యం కాదు అది మన చదువుతుంటే అంత అది రియల్ గా జరిగింది అది ఎట్లా ఆ దృశ్యం మీరు ఊహించుకోండి ఎట్లా ఉంటుంది అంత గొప్ప దేవుడు పవర్ఫుల్ గాడ్ ఆయన అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేని విషయంలో మనం భయపడకుండా ధైర్యంగా మనం ముందుకుపోలా దాంట్లో నుంచి మనం నడుచుకుంటే అది మన కాల కింద కదా ఎర్ర సముద్రము ఉంది సముద్రం నుంచి నడిచిపోయిన సముద్రము వాళ్ళ కాల ఉంది నడిచిపోయినారు సముద్రం మీద నుంచి ఆత్మీయంగా అర్థం చేసి కేతుడు సముద్రము నీళ్లపై నడిచింది కానీ ఇష్టాల్ సముద్రము ఆ సముద్ర మీద ఆ పాయలు చేస్తే ఆరిపోయిన నేలలనే నడిచింది సముద్రం లోతు ఎవరికైనా తెలుసా కృష్ణలో ఎవరైనా సముద్రం లోతు కనుక్కో నాకు తెలియదు కనుక్ భవిష్యత్ కనుక్కుంటే నాకు అయితే కానీ సముద్రం అంత లోతు చూడండి ఒక ఒక చెరువు ఉంది అనుకో ఆ చెరువు బాగా ఎండిపోతే ఏమైతుంది ఆ కింద అడుగు కనిపిస్తూ ఉంటుంది అడుగు కనిపిస్తుంది కానీ అడుగు కనిపిస్తున్నప్పుడు అడుగు మీద నడిచిపోతే ఎక్కడ ఉంటది అంటే నీళ్ళు అక్కడ కానీ అక్కడ ఆ రీతిగా చూస్తున్నప్పుడు ఇక్కడ సముద్రము మధ్యలో నడిచిపోవటం అంటే సముద్రం ఎంత లోతు చూడరు చెరువు ఇవన్నీ చింత నదులేని పెద్ద లోతే ఉండరు కానీ సముద్రం లోతు ఇంతవరకు ఎవరు కనిపించ అంత లోతు ఆరిన నెల అంటే మనం అర్థం చేసుకొని సముద్రం అడుగు భాగం అడుగు ఎంతవరకు ఉందో అడుగు వరకు ఆ కింది భాగం వరకు ఆ సముద్ర అడుగు భాగం నడుచుకుంటూ పోయినంటే సముద్ర ఆ అలలు ఆ సముద్రం ఎంత హైట్ లో ఉంటుంది వాళ్ళు ఎంత కింది ఉన్నారు వాళ్ళు అట్లా నడుచుకుంట పోతే ఆయన రెండు పక్కన బోడల్లాగా నిలబడిన వాడు హారిని నిలబడి అంత జనాన్ని నడిచిపోయారు అంటే ఆ దృశ్యం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి మన విశ్వాసం ఇప్పుడు బలపడాలి మనకి అంటే అంటే మోస చేసిన ప్రార్థన మోస దేవుడు ప్రతినిధిగా కాబట్టి ఈ యోగ సామర్యలు మనం ఆయనకు ప్రతినిధులుగా ఉన్నాం నిలబెట్టిన మన ప్రభు ఆయన పవర్ ఆయన శక్తిని ఆనాడు మోసకి ఇచ్చిన శక్తి ఎక్కువ శక్తి మనకి ఇచ్చింది దేవుడు పవర్ కాబట్టి మనం అది వాడుకోవాలా ఆ వేద ఎంత సమస్య సరే నువ్వు నడుస్తూ అది నీకు పాయలు కావాల్సిందే నువ్వు దాన్ని మధ్య నుంచి నడుచుకొని పోవాల్సిందే అంత పవర్ఫుల్ అభిషేకం అంత పవర్ఫుల్ శక్తి దేవుడు మనకు అనుగ్రహించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడొద్దు కాబట్టి మన మనకు బాధ ఏంటంటే ఇస్లాల్ ప్రజలు అంతగా నడిపించినా కానీ వాళ్ళు ఇష్లుగా ఇండి ఉండలేకపోయినారు నిబంధన కాలంలో కానీ క్రొత్త నివాహకు వచ్చే పౌరు వ్యాపనం వాళ్ళు అనేకలు ఇష్లుగా ఉండలేకపోయిన సంహారకు సంహరిపబడినారు అరవై సముద్రాలు పాయలు చేస్తే ఎన్నో అద్భుతాలు చేసి వాళ్ళు చెప్పులు అరిగిపోలేదు వాళ్ళ బట్టలు మాయలేదు కానీ ఎందుకు చేసినా కానీ వాళ్ళ కనులు చూడలేకపోయినాయి వాళ్ళు చూడలేకపోయినాయి గుడ్డివారుగా ఎందుకు అవిశ్వాసం చేత వాళ్ళు కాబట్టి మనం ఆ రీతి ఉండొద్దు అనేక క్రైస్తవులు సమస్యలు శోధనలు పడినప్పుడు అవిశ్వాసు తయారై గుడ్డి వాళ్ళలాగా చేసిన కార్యాలను మర్చిపోయినారు ఇస్రాయల్ ప్రజలు మర్చిపోయినారు కానీ తిరిగి చూసినప్పుడు ఆత్మీయంగా మనమే ఇజ్రాయెల్ అంతరంగమైన యూదులుగా మార్చబోయిన మనమే ఆత్మీయ ఇజ్రాయలు మనమే దేవుని ఇజ్రాయలు మన దేవుని ప్రజలు మనమే పరిశుద్ధ జనంగం కానీ మనం వాళ్ళలాగుంటున్నామా మోస బాయాలు చేసిండు ఆ దృశ్యాన్ని మనం కూడా ఆ రీతిగా నడిపించగలడు మన ప్రభు అనే శక్తి గల దేవుడైన ఆయన నిన్న నేడు నిరంతరం ఆయన పాత నిబంధన కాలంలో ఎట్లా ఉన్నాడు ఎలాంటి అద్భుతాలు జరిగింది ఈ కాలంలో అలాంటి అద్భుతాలు చూస్తాం మనం భవిష్యత్తు రాబోయే దినాల కాబట్టి మనం మోసలాగా నిలబడగలుగుతున్నాం మా మోసన్ని పట్టుకున్నాడు కదా గుని గిన్ను ఎన్నో చేసిండు ఒక సేవా జీవితంలో మనం పోతున్నప్పుడు ఇవన్నీ మనకు ఎదురవుతాం ఈ ఇరుగు పరుగు అన్యాయం నిర్తి కొన్ని నేరాల మొత్తం అయినా కాసే నువ్వు భరించాలా నువ్వు క్షమించాలా నువ్వు సహించాలా నువ్వు ముందుకు పోతేనే ఉండాలా మోసే అట్ట సహించి గొనిగో అట్టే నాకు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి మోసెట్టింది మధ్యలో వాళ్ళని ఇస్రాయల్ ప్రజల్ని కానీ మోస చూ చూసింది ఆ యొక్క దృశ్యాన్ని కాదు కా రాబోయే బహుమానం కోసం దృష్టించింది ఆయన చూడండి అంత ధనవంతుడు అయిన మోసే అవన్నీ తృణీకరించుకొని కేవలం దేవుని ప్రజలు కొరకు తను తాన్ని రిక్తులుగా చేసుకొని తగ్గించుకొని అవన్నీ విడిచిపెట్టేసి ఆయన చెప్పిన మాట ఈతో చూపించి ముందుకు నడిచిపోయాడు అందుకే మోసే లాంటి గొప్ప సేవకుడు మనం చూస్తాం అక్కడ ముఖాముఖిగా దేవులతో మాట్లాడిన మోసే ఒక స్నేహితుడితో మాట్లాడే మాట్లాడిన మోసేతోని ఆ అగ్నిలోంచి ఆ శ్రీనాథి పర్వతం మీద మోసేనొక్కటి తాగి ఆ చూడని ముహించుకోండి అంత గొప్ప పవర్ఫుల్ గాడు ఆయనతో శక్తిని ఆయన చూడగలను ఆయన మహిమతో నింపబడి మోసే చూడండి అందుకే దేవుడు అంత పవర్ఫుల్ అభిషేకం మోసకి ఇచ్చింది మనకు కూడా దేవుడు ఇచ్చింది ఈ గత సమాప్తిలో కాబట్టి మనం అది వాడుకోవాలా కాబట్టి చూడండి వాళ్ళు ఆ రీతిగా నడిపించబడినప్పుడు తర్వాత వాళ్ళు అనేక విష్టిగా ఉండలేకపోయినాడు అందుకే ఇక్కడ చూస్తాను చూడండి ఏముంది అక్కడ యశగ్రంథంలో ముప్పాధ్యాయంలో వారు నా మాట నా నోటి మాట విచారణ చేయక పరోబలమున పరోబలము చేత తమ్ము తాము బలపరచిన కూడా నిన్ను నీడను చరణ జకు ఐగుప్తులకు ప్రయాణం చేయుదురు చేయుదురు అన్నప్పుడు వాళ్ళు చేసింది ఆల్రెడీ చేయుదురు చేయుదురు అంటే ఖచ్చితంగా మళ్ళీ చేస్తారు అంటే వాళ్ళు మళ్ళా యూటర్న్ తీసుకుంటున్నారు చూడండి ఆత్మీయ జీవితంలో వాళ్ళకి ఆ రీతి ఈ రోజు కూడా సేవ చేస్తున్నప్పుడు ఎంతో దూరం పోయి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి కొంచెం నడువులు ఆగిపోయిన వాళ్ళు కానీ మనము మనం ముందుకే వెళ్ళిపోవాలి కానీ వెనకపోవద్దు అనే విషయం ఇక్కడ జ్ఞాపనం చేసింది ఈ వాక్యం చూడండి అది అది మోసగా చెప్తుండడు అక్కడ ఇక్కడ ఐగుప్తు నీడని అసలు వాళ్ళు చరణ్ మన చరణం మన చరణం మన ప్రభు కదా దేవుడు కదా మన చరణం కానీ ఐగుప్తు బానిసత్వం మళ్ళా బానిసత్వాన్ని కోరుకుంటున్నారు అనే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తుంది ఎందుకు కోరుకుంటున్నారు బానిసత్వం అన్నప్పుడు శ్రమలు భరించలేక అప్పుడే బాగుంది దేవుడు చెప్పిన కట్టడ కష్టంగా ఉంది దేవుడు చెప్పిన మాట కష్టంగా ఉంది ఈ రోజు చేరువతలు పాటించడం చాలా కష్టంగా ఉంది ఎందుకు వచ్చిన బాధనే ఇది కళ చాలా కష్టం ఉంది వీళ్ళు ఈ చాలా కష్టం వీళ్ళు ఏం తీసుకోవద్దు అంటారు ఏం చేయొద్దంటారు ఇది కఠినమైన మాట ఇది అంటే ఎవడు వింటారని చెప్పి వేసుకున్నారు అడిగిందా లేదా యహంస వార్తలో చాలా మంది శిష్యులు అయితే వేసుకో చెప్పిండు నేను చెప్పే మాటలు ఆత్మను జీవమైనా ఉన్నాయి మీలో విశ్వసించిన వారు కొందరున్నారని చెప్పిండు అక్కడ శిష్యులతోని కొంతమంది నమ్మినారు కొంతమంది నమ్మలే ఈ రోజు కూడా క్రైస్తవుల్లో ఆయన చెప్పిన మాట ఎంతో మంది విధేత ఎంతో మంది తృణీకరించే ఉన్నారు తుణీకరించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు మెజర్మెంట్ చేస్తే వారిలో అనేకులు అనేకులు అన్న ఉండలేకపోయారంటే వందలో ఈ అనేకలు అంటే ఎంతమంది పోయిందో సెవెంటీ ఫైవ్ తెలియదు ఒక ఒక ఉపమాన అర్థం చేసుకుంటే వాళ్ళు అట్లా చేసిన ఐదు పిల్లలు కాబట్టి మన ప్రభు కదా కాబట్టి చూడండి యాకోబు వారి అధిపతులు చూరులు కానప్పుడు వారి రాయబారులు అనేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు అక్కరకు రాకయే సహాయం కొరత ఏ ఏ ప్రయోజనం అయితే నువ్వు పనికిరాక సిగ్గును నిందయి కలుగు చేయి ఆ జిల్ల విషయంలో సిగ్గుపడదురు కాబట్టి ఎక్కు ఏ ఈ లోకంలో ఏ సాయం చేసినా ఎక్కడ సరే నువ్వు ఖచ్చితంగా ఆయన విడిచిపెడితే నీకు ఎక్కడ సరే నీకు విజయం రాదు ఆయనను ఆయన సంపూర్ణంగా మనం ఆయనలో మనం అంటుకట్టుపడి మనం మన జీవితాల్లో సంపూర్ణంగా ఆత్మీయంగా ఎదుగుతాయిన విషయం కాబట్టి ఏడో విషయంలో ఐగుతు సాయం పనికి నిష్ప్రయోజనం అది అందుచేత ఏమీ చేయక ఊరకుండా గప్పాలు అని దానికి పేరు పెట్టబోడి దప్పాలంటే ఊరక చెప్పుకునేది అన్నట్టు అంటే అన్ని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునేది అన్నట్టు గప్పాలు మారంటే మనుషులు మబ్బ పెట్టడం గప్పాలు కొట్టుకోవటం అది గొప్ప ఇది గొప్ప అని చెప్పేది అన్నట్టు అవన్నీ పనికి మళ్ళీ అన్నట్టు కాబట్టి అందుకే దేవుడికి విషయం ఇక్కడ జ్ఞాపం చేస్తుంది యశయో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన వాక్యం అంటే ఏందన్నప్పుడు రాబో దినములలో అంటే యశయో గ్రంథం అంటే దగ్గర దగ్గరిగి రెండు వేల ఇరవై ఒక సంవత్సరం తర్వాత ఒక ఏడు వందల సంవత్సరాలు అవుతల ఇన్ని సంవత్సరాలకి ఎత్తా అంటే రాబో దినే ఈ దినాల గురించి మాట్లాడుతున్నా రాబో దినాలు అంత్య దినాలు రాబో కాలం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా బైబుల్ ప్రకారంగా అది చివరి దినాలనే మన జ్ఞాపకం చేసుకోవాలా రాబో దినాలలో చిరకాలము అంటే చిరకాలం అంటే శాశ్వత కాలము నిత్యము సాక్షార్థముగా ఉండనట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దాన్ని రాసి దీన్ని రాసి గ్రంథం అందు చూడండి ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణము వాళ్ళు మర్చిపోతున్నారు ప్రతి క్షణము వాళ్ళు దేవుని విచ్చిపెడుతున్నారు ఆయన వాక్యాన్ని విధేత చూపిస్తలేరు విని వెళ్ళిపోతున్నారు విని పాటిస్తలేరు అని దేవుడు చెప్పి మోర్చకేం చెప్తా ఎస్ ప్రభు చెప్తాడు నువ్వు వెళ్ళి ఈ సాక్షాత్ ఉన్నట్లు ఒక పలక తీసుకొని రాక్ష గ్రంథంలో లిక్కింపమన్నాడు రాయమన్నాడు దాంట్లో చూడండి కాబట్టి ఎందుకన్నప్పుడు చూడండి వారు తిరుగు తిరుగులాడు జనము అబద్ధవాడు పిల్లలు యహోవ ధర్మశాస్త్ర గిరణులని ప్రజలు కాబట్టి ఈ రోజు కూడా దేవుడిని ధర్మశాస్త్రాన్ని మనుషులు పాటించారు కాబట్టి యువ సమాప్తులు అంతా అనేకులు ప్రేమ చల్లారిపోతుంది వాక్యం పట్ల అనేకలు అభ్యంతర పడతారంట వాళ్ళు అనేకులు ఉండలేకపోయినారు వాళ్ళు చాలా మంది వాళ్ళు ఇష్టలుగా ఉండలేకపోయినారు కాబట్టి దేవుడు వాళ్ళ సంహారకం చేత సంహరింపజేసింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి వాళ్ళకు జ్ఞాపకార్థంగా ఉండాలంటే చూడండి మనకి మన హృదయాల మీద రాసిన మన ప్రభుత్వ హృదయాల మీద మన రాసి అంటే మన ఆ కాలం గురించి చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఆ కాలంలో ఇష్ట ప్రజలు విధేయత చూపించలే ఎంతో దేవుని పెడ విధేత చూపించినారు కొంతమంది కానీ ఈ చివరి కాలంలో అనేక ఆ అందుకే చెప్తున్నాడు ఇక్కడ దర్శనము చూడవద్దని దర్శనం చూసే వారితో చెప్పు యుక్త యుక్త వాక్యములను యుక్త యుక్త వాక్యములను చూడండి యుక్త వాక్యములను చూడవద్ద మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడు అని మాయాదర్శం కరుడి అంటే ఈ లోకం అంతా మాకు మాయాదర్శనం కావాలా ఆచారబద్ధమైన గీతం కావాలా ఒక పాస్టో ఒక వాక్యం చెప్తే పాస్ట చెప్తే నీకు ఎంత ఉండాలా నీకు మంచిగా ఉండాలా నీ హృదయం నేర్చుకోవద్దు అంత కంఫర్టబుల్ గా ఉండాలా నీ జీవితం అనేసి వాళ్ళు చెప్తా ఉంటారు కానీ ఏ రోజు కూడా వాళ్ళు ప్రభుకు విధేత చూపించిన వాళ్ళు కాదు శ్రీమోతి రాసిన పత్రికలు మనం చూస్తాం ఆ వాక్యం ఏం చూస్తాం అన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి తగిన బోధకులను వాళ్ళు ఏర్పరచుకుంటారు అంట చివరి కాలంలో మనలాంటి వాళ్ళు పోయి అక్కడ పోయి వాక్యం చెప్తే ఒకసారి రెండు సార్లు మూడు సార్లే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు తర్వాత రెండోసారి సెకండ్ టైం అవకాశం ఉండదు ఎందుకన్నప్పుడు వాళ్ళకు అవకాశం మనకు అవకాశం అన్నట్టు సరే ఏ రీతికైతే నేను వాళ్ళకైతే సమాచారం దేవుని వాక్యం అయితే అందింది ఎందుకంటే ఆ క్షణం వాళ్ళ జీవితాలు వాళ్ళ హృదయ పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడేది ఆ రీతిగానే మనం చూస్తే మన మన సేవ చిత్రంలో చాలా అట్లే జరిగింది చక్రవర్తి గారు జరిగింది అన్న ఆ చంద్రశేఖర్ అన్న నా విషయంలో కూడా జరిగింది అట్లా కాబట్టి ఏ రీతిగానే సరే ఒక వాక్యం ఒక ఒక అవకాశం దేవుడు వాళ్ళకి ఇచ్చింది అన్న విషయం కాబట్టి మనం మనం ఏంది మన రోల్ ఏందన్నప్పుడు ఇప్పుడు మన ఈ వాక్యం ఎందుకు మనకు జ్ఞాపం చేసినప్పుడు అలాంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాల చూడండి వాళ్ళు ఆ రీతి ఉన్నారు చూడాలి ఏముంది అక్కడ మాయా దర్శనములు మాయా దర్శనములు పలుకుడి ప్రవచింపకుడి అంటాడు మాతో యుక్తమైన వాక్యములు మాతో ప్రవచింపుడి చూడండి యుక్తమైనది అంటే మంచిది కదా మంచిది వద్దని చెప్తున్నారు అంటే వాళ్ళకి గుడితనం ఉందా లేదా చూడండి ఇది చాలా ఆశ్చర్యం కదా ఏమున్నాక దర్శనము చూడవద్దని దర్శనము చూసి చెప్పువారును చూడండి దర్శనం చూడొద్దని దర్శనం చూసే వాళ్ళతో చెప్తారు మీరు దర్శనం చూడొద్దు చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి యుక్తమైన వాక్యములు అంటే యుక్తమంటే మంచి మాతో మంచి మాకు వద్దంటాడు ప్రవచంపకుడు అంటే మంచి మాట చెప్పొద్దు మృదువైన మాటలే మాతో పలుకుడి అని చెప్తున్నాను అంటే మృదువైన మాటలు అంటే ఎక్కడ చెప్పండి యుక్తమైన వాళ్ళ వద్దంటున్నారు మరి మృదువైన మాటలు అంటే ఏమంటే ఖచ్చితంగా ముసలమ్మ ముచ్చట్లే నాకు తెలిసి నేను ఆ రీతికి అర్థం చేసుకుంటున్నా ముసలమ్మ ముచ్చట్లు చెప్పండి మాకు జోక్స్ వేసుకుంటే నవ్వుతూ మంచిగా ఉండండి క్రైస్తవ సంఘం అంతా అట్లనే ఉంది కానీ ఇప్పుడు వాళ్ళు ఎట్లా మనం తీసుకొని రావాలా వాళ్ళ హృదయాల మీద రాయాలా అంటే మనం ఏం చూడండి యుక్తమైన మాటలే పలుకుడి మృదువైన మాటలే పలుకుడి మాయా దర్శనం కనుడు అంటే మాయా దర్శనం చూడండి మాయా దర్శనం కనాలంట మాయా దర్శనం కనపడంటే ఖచ్చితంగా అబద్ధికుడి వాడు వాళ్ళు మోసపుచ్చు ఆత్మంగా అంటే చూడండి రెండు సంవత్సరాల క్రితము రాబడిన ప్రవచనము ఈ కాలంలో అది నెరవేరుతుందా లేదా ఎంతో అబద్ధ దర్శనాలు అబద్ధ కాలాలు చెప్పి మనుషులు మబ్బ మోసగిస్తూ ఎంత భయంకరంగా వాళ్ళు చేస్తున్నారు చూడండి మనుషుల యొక్క విధానం చూడండి వాళ్ళ హృదయాల మీద అది రాందుకే పోయి లిఖింపమంటున్నాడు ప్రవక్త చెప్తున్నాడు యశోయ ప్రవక్త చెప్తున్నాడు దేవుడు ఈ రోజు మనకు చెప్తున్నాడు దేవుడు యశోయ ప్రవక్త లేవుడు ఈ రోజు ఆయన వాక్యం ఆయన దేవుడు ప్రవచింపజేసిన ఆ వాక్యము ఈ రోజు మనకు చూడండి అడ్డం రాకుండడి ప్రోణుడి తొలుగుడి ఇస్రాలు పరిశుద్ధ దేవుని సంగతి మాది ఎత్తుకుడి అని భవిష్యత్ జ్ఞానంతో పలుకు ఉన్నారు అంటే భవిష్యత్తు మొత్తం మాకు తెలుసు మాకు అన్ని తెలుసు అన్నట్టుకున్నారు అన్నట్టు ఆ దేవుడి పేరే మాకు ఎత్తదో చూడండి ఇది ఒక్క ఇది ఆశ్చర్యంకరంగా ఉంది ఏంటంటే ఈ వాక్యాలన్నీ అనులుకి చెప్పబడిన వాక్యాలు కాదు ఇది కేవలం ఇస్రాల్ పరిపోతున్న బైబుల్ అంతా కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇజ్రాయాల దేవుని సంగతి మా ఇద్దరు మీరు మనం ఊహించుకోండి వాళ్ళు ఎంతగా దిగజారిపోయినారా వాళ్ళు ఎంతగా ప్రభు నుంచి తొలగిపోయినారో ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా ఎంత భయంకరంగా ఉంది చూడండి తొలగకొడి చూడండి అక్కడ అందుచేత ఇస్రాయల్ ప ఇస్రాయల్ దేవుడి యొక్క పరిస్థితుడు ఇలాగ చలివిస్తున్నాడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళు పలకొద్దని చెప్తున్నారు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రజలతోని అందుచేత ఇస్రాయల్ యొక్క పరిస్థితులు దేవుడు దేవుడు ఇలాగ చలవిస్తున్నాడు మీరు ఈ వాక్యములు వద్దని తో చూడండి ఈ వాక్యాలు మాకు తోసివేసి బలాత్కారమును కృత్రిములను నమ్ముకుని ఉన్నారు అతి వాటిని ఆధారం చేసుకుంటే గనుక చూడండి వాళ్ళు ఏం నమ్ముకున్న కృత్రిములు నమ్ముకున్నారు అంటే ప్రతిమలు ఫాస్టల్స్ నమ్ముకున్నారు విగ్రహాలు చేస్తే చర్చలు నమ్ముకున్నారు ఫాస్టల్స్ నమ్ముకున్నారు అటన్నిటిని ఆదరణ చేస్తున్నాడు మా పాత్ర చెప్పిండు మేము ఖచ్చితంగా ఎత్తబడతామని మా పాత్ర చెప్పిండు మీకు ఖచ్చితంగా పర్లోకి రాజ్యం మన సంఘం ఎత్తబడతా గ్యారెంటీ ఇచ్చిండు అని దేవుని మాటలు వాక్యం పక్కన పెట్టేసి బైబులు ఏం చెప్తున్నారు పక్కన పెట్టి ఒక మానవులు చెప్పిన వాళ్ళు ప్రకృతి సంబంధంగా అబద్ధ దర్శనాలు అబద్ధ కళలు ఆ మృదువైన మాటలు అంటే ముసలమ్మ మొత్తం చెప్పే నమ్ముకొని ఆదాన్ని చేసుకుంటారు కనుక ఏం చెప్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ దోషము అంటే ఆ రీతికి చేయటం వల్ల మీకు నీవే దోషాన్ని సమకూర్చుకుంటున్నావు దోషము ఎత్తైన గోడ గోడ నుండి జోగి పడబోతున్న గోడవలే అగును అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా కూలిపోవును చూడండి అది ఒక్క క్షణమే చూడండి ఆ దినమున ఇవన్నీ నమ్ముకుంటే ఈ లోకా విధానమైన నమ్ముకుంటే అబద్ధాన్ని నమ్ముకొని ఉంటే జీవిస్తే దేవుని సత్యాన్ని విడిచిపెట్టి ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోయి ఆయన చేసిన పరిచయం మర్చిపోయి ఈ లోకంలో అన్ని మర్చిపోయి యథావిధిగా జీవిస్తూ ఆ రీతిగా ఉన్నప్పుడు ఏం జరుగుతున్నప్పుడు నువ్వు నమ్ముకునేదంతా ఒక్కసారిగా హఠాత్తుగా కూలిపోతే ఏం చేస్తు ఒక బిల్డింగ్ కట్టినావు అనుకో నువ్వు ఎంత కష్టపడి నువ్వు నిలబెట్టుకుంటావు అబద్ధం నమ్ముకొని ఏ రీతిగా వెళ్ళినప్పుడు ఒక ఒక ఒక కట్టుకుంటావు ఒకటి ఒక విధానం కోట్ల లాంటిది అది ఒక్కసారిగా నీ కళ్ళ ముందు కూలిపోతే ఏమైతుంది పరిస్థితి అట్లనే ఆయన తిరిగి వచ్చినప్పుడు పత్తి వాణి పని అగ్ని చేతిని పరీక్షింపబడుతుందంట ఎవరి పని ఏందనేది అది అగ్ని చేతిని కాబట్టి అందుకే మనం ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి మన పరిచయ విషయంలో కానీ మన ప్రవర్తన విషయంలో కానీ జాగ్రత్తగా ఆయన హెచ్చరిస్తూ ఉంటారు ఒక దశలో మనకి ఇదేత చూపిస్తాం ఒక దశలో అవిదైతే చూపిస్తాం కానీ ఆయన క్షమించి ఆయన ఆయన బిడలు తట్టి నడిపిస్తూ ఉన్నారు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఏ రీతిగా ఉండాలా విషయం చెప్తాం ఆ రీతిగా చూడండి కాబట్టి ఇలా చదవాలనే విషయం నేను ముగిస్తున్నాను చూడండి ఇదే వాక్యంలో ఒక్క చూడండి హబక్కు గ్రంథంలో రెండో అధ్యాయం రెండో వచ్చిన యహోవ నాకు ఇలాగూ తెలవిచ్చను చదువుడు పరిగెత్తుతూ చదవ వీలగినట్లు చూడండి చదువువాడు పరిగెత్తుతూ చదవ వీలగనట్లు చదివేవాడు పరిగెత్తాలని పరిగెత్తవాడు చదువువాడు పరిగెత్తుచు అంటే చదివేవాడు పరిగెత్తు పరిగెత్తనాడంట చదవ వీలగినట్లు అంటే ఈ లోకం అంతా చదువుతున్నారు కానీ చదువుతాడ చదువువాడు పరిగెత్తునా ఒక పుస్తకం తీసుకొని నువ్వు ఒక విధంగా చెప్పాలంటే ఒక పుస్తకం తీసుకొని పరిగెత్తు నువ్వు చదువుతావా ఒక దగ్గర కూర్చొని నిమ్మలం ఒక సైడ్ కూర్చొని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని నువ్వు ఈ రోజు పరిస్థితి అట్లే ఉంది పరిగెత్తుడే ఉంది అంతా ఆత్రమాత్రంగా పరిగెత్తుడే ఉంది ఎక్కడ పెడితే ఉంది ఒక క్షణం కూడా ఓపిక లేదు దేవుని వాక్యం ఇంటికి ఒక క్షణం కూడా ఆయన వాక్యం వినడానికి ఓపిక లేదు మనుషులకి కాబట్టి అందుకే చెప్తుండే ప్రవక్తకి యుహోవ నాకు ఇలాగే చదివిస్తున్నాడు ఎందుకంటే ఈ లోకం అంతా అట్లనే ఉంది కాబట్టి మనం ఏం చేయాలని చెప్తుండడు అక్కడ యుహోవ నాకు ఇలా చదివి నాకు అన్నప్పుడు ఈ రోజు నాకు అన్నప్పుడు నాకు ఈ రోజు చదివిస్తున్నాడు చదువుడు పరిగెత్తు చదవ వీలగినట్లు మేము ఆ దర్శనం ఇష్టము పలక మీద స్వస్థంగా రాయము అది స్వస్థంగా రాయము అది పలక మీద స్వస్థంగా రాయమ ఏందా పలక అన్నప్పుడు ఏం రాయ పలకేందన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆ పలకే నీ హృదయం వాళ్ళ హృదయాల మీద రాయమంటున్నారు దేవుని వాక్యం కష్టం కదా వాళ్ళ హృదయాలు ఎట్లా అది హృదయం మీద రాయాలంటే పైన రాయొచ్చు కానీ నీ హృదయంలో ఎట్లా రాస్తా వాక్యం రాయాలంటే కష్టం కదా కాబట్టి అలాంటి సేవ మనకు దేవుడు ఇచ్చింది అది ఎంత కష్టతరమైంది కదా హృదయం మీద పలక మీద అంటే ఏందో తెలుస్తా ఒక విధంగా చెప్పాలంటే ఉపమాన రీతి చెప్పాలంటే ఒక పెద్ద బీడి భూమి ఉంది నీ వాక్యం ఈ వాక్యం చూసి నేను భూమిస్తా ఒక పెద్ద బీడి భూమి ఉంది ఆ బీడి భూమిలో ఏముంట భయంకరమైన చెట్లు భయంకరమైన ఆ గచ్చ పొదలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఉన్నప్పుడు ఆ వాటిని ఏం ఒక పైరు వేయాలంటే ఏం చేస్తారు ఒక వ్యవసాయకుడు ఒక రైతు ఏం చేస్తాడంటే వాటన్నిటినీ ఫస్ట్ ఏం చేస్తున్నారు ఆ గచ్చ ఆ అవన్నీ బలురసకు చెట్లు అవన్నీ భయంకరం ఉంటాయి కదా అడవుల్లో వాటన్నింటిని ఏం చేస్తారంటే ఆ యొక్క రైతు ఏం చేస్తాడంటే అవి మొత్తం కొట్టేస్తాడు కొట్టేసి అందులో రాళ్ళు రప్పలు అన్ని ఫస్ట్ ఫస్ట్ వస్తే వాటి పైన ఉన్న ఆ చెట్లు మొత్తం కొట్టేస్తాడు పనికిరాన్ని మొత్తం కొట్టేస్తాడు కొట్టేసి భూమి లెవెల్ అయిన తర్వాత ఏం చేస్తాడు అంటే అప్పుడు ఏం చేస్తాడు అంటే నాగలు పెట్టి చూడండి అర్థం చేసుకోండి ఇది ఎంత కష్టతరము నాగలు పెట్టి అది దున్నప్పుడు ఆ నాగలు వచ్చినప్పుడు కొన్ని పనికి మనీ అన్ని రప్పలు అవన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ ఏర్తడు ఏర్చేసి దాన్ని మొత్తం సదును చేసి తర్వాత నీళ్ళేసి విత్తనం వేసి తర్వాత అప్పుడు పంట తీసుకొస్తాడు చూడండి ఒక పంట రావాలంటే ఎంత కష్టతరం చూడండి కాబట్టి హృదయాల మీద రాయబడాలంటే వాక్యం అంటే అంతే కష్టం కాబట్టి దానికి ఖచ్చితంగా దేవుడు మార్గం చూపిస్తాడు కాబట్టి ఎప్పుడు నీ హృదయం మీద రాసుకుంటున్నప్పుడు విధేయత చూపించినప్పుడు ఆయన నీ హృదయంలో రాస్తాడు అప్పుడు దాకా రాయుడు అన్నట్టు విధేయత కేవలం దేవుని వాక్యం ఇదినే చూడండి వాక్యం విన్నప్పుడు ఆయన విశ్వసించినప్పుడు మన ఆ వాక్యానికి విధేయత చూపించినప్పుడు నీ హృదయం మీద ఆ ధర్మ విధులు రాస్తాడు ఇర్మ్యా గంధం చెప్తారు రాబోయే దినాల్లో నా ధర్మ విధుల్ని వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళ హృదయాలు మీరు రాస్తూ ఉన్నాడు చూడండి ఒక్కటే వాక్యం నేను ముగించాను కానీ ఒక విషయం ఏంటంటే ఇర్మ్యాగంధంలో ఒక యహోయాక్యమైన ఒక రాజు ఉంటాడు ఆ రాజు ఏం చేస్తాడంటే ఇర్మ రాసిన ప్రవక్త రాసిన ఆ గ్రంథాల్లో చదివి ఆ ఇరిమే ఆ గ్రంథాలను ఆయనకి కోపం తెప్పించాన్ని ఏం చేస్తా అంటే మొత్తం కాల్చి వేస్తాడు మళ్ళా దేవుడు మాట్లాడతాం ఇంకో గ్రంథం రాయి ఇమ అని చెప్తే ఇంకో అతను వచ్చి అతను రాసినట్టు మనం చూడండి కాల్చి మన అదేం ఎంత తిరుగుబడతానని చేయటం దేవుని వాక్యాన్ని తిరుగుబడతానని చేస్తే కాల్చి చేయబడతాం ఎంత భయంకరమైన శిక్ష చూడండి కాబట్టి ఈ రోజు కూడా దేవుని బిడ్డలు అక్కడనే చేస్తున్నారు ఒక దశలో మనం అట్లనే చేస్తారు కానీ ఆయన క్షమించే దేవుడు ఆయన కలకరించే దేవుడు కాబట్టి మనకు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయకులుగా ఉంటాడు అనే విషయము మన ఆ విధేయత దూపించినప్పుడే దేవుడు చేస్తాడు చూడండి కాబట్టి ఇవన్నీ ఆయన మనకు ఎంతగానో ఆ కృపజీపించి మనకి ఇవన్నీ దేవుడు మనకు ఇస్తున్నాడు కాబట్టి మన హృదయాల మీద రాసుకోవాలి ఫస్ట్ మన హృదయాల మీద రాసుకున్నప్పుడే ఎదుటి హృదయంలో మనం రాయగలము అనే విషయాలు ప్రభు మనకి ఇక్కడ చెప్తున్నాడు చూడండి కాబట్టి మనం ఆ రీతిగా ఆ ఒకళ్ళ ప్రభు కొరత జీవించాలా వాళ్ళంతా తిరిగి వాపసు వెళ్ళిపోయి ఐదు ప్రదేశం ఆశ్రయిస్తున్నారు లోపలంతా కాబట్టి ఐదు ప్రదేశం నుంచి మళ్ళా వాళ్ళు ఏం చేయాలా మళ్ళా పాలచేరును ప్రభుత్వించి దేశానికి మనం నడిపించాలంటే ఇప్పుడు మళ్ళా మోస రాడు నువ్వే మోస మనం అందరూ ఒక మోసలాగా నడిపించాలా కాబట్టి వాళ్ళ హృదయాల మీద వాటిని రాయాలా కాబట్టి ఆ అధ్యాయంలో ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి అక్కడ చెప్తారు అక్కడ గ్రంథం చదవమని కాబట్టి ఇంకా టైం లేదు కాబట్టి కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి వాళ్ళు అయ్యుక్తిని ఆశ్రయించారు కాబట్టి మనం అరీపి ఉండద్దు కాబట్టి గొప్ప జనం అంతా తిరిగి మళ్ళా అయగుప్తిని ఆశ్రయిస్తుంది కాబట్టి బబులను ఆశ్రయిస్తుంది బబులో మీరు పారిపోమని చెప్పి దేవుడు దాని మీద శిక్ష రాబోతుంది ఇంకా వాళ్ళు ఆ బబులో కాబట్టి ఆ బబులో నుంచి మనం ఏం చేయాలంట వాళ్ళు బయటికి తీసుకొని రావాలా వాళ్ళు రారు వాళ్ళంత చూడండి ఈయన మనం చూస్తాం అబ్రహాము విషయంలో చూసినప్పుడు లోతు ఆ సోదరు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ సోదమ్మ భూమిర పట్టంలో ఆయన ఆయన శిక్షించే టైంకి వాళ్ళంతా ఆ దూతలు వచ్చి తొందర వాళ్ళు మీరు రండి ఇక్కడి నుంచి రండి రాని పెగుళ్ళు ఉగ్రత దేవుని అగ్ని కనుక పడబోతున్నాయి రండి అని చెప్పి ఏం చేస్తారు తెలుసు సర్వ్ చేస్తూ ఉంటారు సరవ్వు చేస్తూ ఉంటారు ఎందుకు తరవ్వు చేస్తుంటారు ఆస్తులు పోతేనే తెలియదు అంతస్తులు పోతేనే తెలియదు బంగారం డబ్బు ఉందని తెలియదు కానీ వాళ్ళు సరవ్వు చేస్తూ ఉంటే దూతలు ఎత్తు బయటపడేస్తారు వాళ్ళు అందుకే అట్లనే ఉన్నా వాకింగ్ నూకి అట్లనే ఆ నుంచి నూకి బయట పడేస్తాను చూడండి అట్లా తడువు చేస్తుంటే గొప్ప జనం అంతా అట్లా తడవు చేయొద్దు మనం ఎప్పుడు కూడా ఆయన చెప్పినప్పుడు ఎమ్మిటో బయటకు వచ్చేసేయాలా చూడండి మనలో కూడా ఎన్నో అన్నికమైన బలహీతలు ఉంటాయి కానీ వాటి అన్నిటి మనం బయటికి త్వరగా రావాలి సంపూర్ణకి మనకి సాగిపోవాలా గొప్ప జనం అంతా అందులో తడువు చేస్తున్నారు ఇంకా ముందుకు పోదామా వెనక పోదమా ఏది నమ్మాలా ఏది నమ్మొద్దని కానీ వాళ్ళ హృదయాల మీద రాయాలంటే రవ్వే మార్గం చూపిస్తారు కాబట్టి ఆ ప్రవచనాలు కూడా ఏసై గండ్లో ఉంటాయి కాబట్టి అవి మనం ధ్యానించినప్పుడే మనకు అవన్నీ అర్థమైతాయి కాబట్టి ఆయన రాక త్వరగా ఉంది కాబట్టి మనం సిద్ధపడాలా మరి విశేషం మన హృదయాల మీద ఫస్ట్ రాసుకోవాలా మన హృదయాల మీద రాసుకోకపోతే ఇవ్వలమైన హృదయం ఎట్లా రాస్తాం వేస్తామంటాడు మొదట నీ కంటిలో దూరం తీసుకో తర్వాత నీ సౌదరున్న కంటిలో దూరం స్పష్టంగా కనిపిస్తాను కాబట్టి మనలో బలని ఉన్నప్పుడు వాటిని ఒప్పుకోవాలా అని కృప పొందుకొని వాటిని సరి చేసుకొని ముందుకు పోయి సంపూర్ణంగా ముందుకు సాగిపోతూ ఈ యొక్క గ్రహణాన్ని అనేక హృదయాల్లో మనం రాయాలా రాసేది ఆయనే మనం కాదు చూడండి ఆయన రాస్తాడు మన హృదయాల మీద కాబట్టి ఆయన రాయాలంటే వాళ్ళు విద్యత చూపించాలంటే అదే మన సేవ ఆ రీతిలో దేవుడు మనం నడిపిస్తారు అలాంటి కృప దేవుడు మనకు అందరికీ దేవుడికి చిన్న వాక్యం జీవించిన కాక చిన్నగా ప్రార్థన చేశాం సూత్రం ప్రభా పరిశుద్ధి వర్ణాలు ఇస్తాయా జీవం గల తండ్రి జీవాధిపతి గొప్ప దైవానికి వర్ణాలు ఇస్తాయా వాక్యంధ నిర్మాతలు మాట్లాడిన ప్రభావ ఈ లోకమంతా ఐగుప్తుని ఆశ్రయిస్తున్న ప్రభావ బబులు నాశనం ఇస్తుంది బబులోనికి పోతున్న ప్రభావ తిరిగి మళ్ళీ ప్రభావ కనికరించమని ప్రార్థిస్తాం గొప్ప జనం అంతా తిరిగి ప్రభా ఐటీ ప్రయాణం చేస్తుంది ప్రభావి లోకమంతా తర్వాత ముందుకు పోల్చుని వెనకపోతున్నారు ప్రభావ క్షమించని కనికరించమని ప్రార్థిస్తాం ఒక దశలో మేము ఆ రీతిలో ఉంటే ప్రభావ మమ్మల్ని క్షమించని ప్రభావ మేము ఆ రీతి ఉండకుండా మేము ముందుకు సాగిపోవాలా సంపూర్ణకి మేము సాగిపోవాలా ప్రభావ అనేకమైన హృదయాలలో ప్రభావ మీ గ్రంథాన్ని బిక్కింపమన్నారు ప్రభావ వాళ్ళని రాయమన్నారు వాళ్ళు వాళ్ళ చదువులాగా వీలుగా రాయమన్నారు ప్రభావ యక్ష ప్రాప్తం మాట్లాడుతున్నారు ఈ రోజు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ వాళ్ళ హృదయాల మీద ఉండి వాక్యం రాయాల ప్రభావ వాళ్ళ హృదయాల మీద రాయబడాల ప్రభావం అయినా ఇష్ట ప్రభావం ప్రతి ఒక్కరు వాక్యం లాగా తయారు కావాల ప్రభు అలాంటి అనుగ్రహించండి ప్రతి చోట మీకు సాక్షిని పెట్టుకోండి వైరస్ భయంకరంగా విచిపిస్తున్నగా ప్రభావ వైరస్ బాధితులందరూ మీరు పట్టపరచని ప్రభావ ఆ కలువరి చోటులో మీకు చెప్పిన ప్రేమను జ్ఞాపకం చేస్తున్న కరికరణ ప్రతి బిడ్డలు క్షమించని ప్రభావ మీ తట్టు నడిపించుకొని అవినీతి తొలగించండి గొప్ప జనం అంతా రక్షించుకొని ప్రభావ వ్యాక్సిన్ బ కూడా ప్రభావ మీ అందరినీ కాపాడండి వ్యాక్సిన్తో ఏ రీతిగా మాట్లాడాలనే విషయం మీరు మాతో మాట్లాడారు ఎన్నో విషయాలు మాకు బయలుపేస్తున్నారు లాక్డౌన్ లో వాటి అన్నిటి మేము క్రమం తప్పకుండా మర్చిపోకుండా సడవ చేయకుండా ప్రభావ మీమ కొరకు వాటిని వాడుకోవాలా విశేషమైన అస్పత్రాలు చూడాలా ప్రభావ మోసే ఎర్ర సమర్థాన్ని ఫాల్ చేసుకుని వెళ్ళిపోయింది అంతకంటే గొప్ప భయంకరమైన శ్రమలు రాబోతుంది త్వరలో ప్రభావ వాటి అన్నిటిన్న ప్రభావ ప్రార్థనతో మీ శక్తితోని ప్రభావ మేము జయించుకుంటూ మేము ముందుకు సాగిపోవాలా ప్రభావ ఎందుకంటే వాడు అడ్డుగా ఉన్నాడు మాకు వాడిని షేధించుకోవాలా వాడి రాజ్యాన్ని కూలగొట్టాలా ప్రభావ మేము ముందుకు సాగిపోవాలి ప్రవ్వ అలాంటి సేవా జీవితంలోకి మిమ్మల్ని అందరూ నడిపించాడు అంటే అభిషేకం మాకు అనుగ్రహించిన ఉన్నాను ప్రవ్వ గొప్ప దేవానికి స్తోత్రమైన కృపామైన నా తల్లి నా దేవ నా ప్రవ్వ రాబోయే దేవర ఎంత భయంకరంగా ఉన్న ప్రవ్వ అటు మేము ఆ ప్రవచనం నెరవేరే టైంలో మీరు మేమే ఉన్నాం ప్రభావ కాబట్టి ఆ టైంలో మేము ఎక్కడున్నాం అనే విషయం మేము నా కాబట్టి మా రోల్ ఏంది మేము ఏ రీతి ఉండాలనే విషయం మాతో మాట్లాడిన ప్రభావ ఎన్నో పర్యాల మాతో మాట్లాడుతూనే ఉన్నారు ప్రతి దినం మీకు తాజా మన్నను మాకు అనుసరిస్తున్నారు ప్రభావ నీకే వర్ణాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలు అర్చించుకున్నాం ప్రభావా ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బేదరిని సిస్టర్ కుటుంబాలను జీవించని ఆస్వాదించని నూతన అభిషేకం దండి ప్రతి చోట మీకు సాక్షులు పెట్టుకుని వాళ్ళ యుద్ధ స్థలంలో రాకపోకలు మీరు చూడున్నాను ప్రభావి క్రితం తోడుదించండి కాపాడి వ్యాఖ్యించి కాపాడని విశ్వాసంతో ప్రాభావ ముందుకు సాగిపోలా ఓ ప్రభావం విశ్వాసం వలన రాజ్యాన్ని ఓ ప్రభావచ్చినారు ప్రాభా అజ్ఞీబలాన్ని తలార్చినారు ప్రాభా విశ్వాసం ద్వారా ప్రాభ సినిమా పనులను మూసివేసినారు బాబా నా తల్లి ప్రభా అనేకులు ప్రభావ తల్లి ఆయన పునరుద్ధరణ పొందుకున్నారు ప్రాభా పెరిగినాయన నిజంగా అలాంటి పవర్ఫుల్ అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించినారు కేవలం విశ్వాసం ద్వారానే ఈ చివరి కాలంలో మా విశ్వాసాన్ని పడిపోకుండా ఓ ప్రభా చూపించిన ప్రేమ మీద మర్చిపోకుండా ఓ ప్రభా చివరి వరకు ప్రభావ రక్షణ పదాలు నేను ముందుకు సాగిపోవాలా అంత వరకు నేను సహించాలా ప్రభావ ఈ లోకంలో మాకు ఏ పని కొరకు మమ్మల్ని అది మీరు సంపూర్ణంగా ఎలాంటి లోపం లేకుండా పరిపూర్ణంగా పని నిర్వర్తించాల మీరు మైమ పట్టాల ప్రభావ అలాంటి సేవా జీవితంలోకి మిమ్మల్ని అందరూ నడిపించి ఇంకా ఎంతమంది రాలే వాళ్ళందరూ దీవెన్ ఆస్వాదించి మీరు సాయం నడిపించి జనవంతం సాయం నడిపించి మీకు నూతనమైన కృప నూతనమైన అభిషేకం నడిపించి ప్రతి మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిత పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధం మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ప్రార్థించండి ప్రభువుల ప్రభు దేవాది దేవా మా ఆరక్షణ కర్త ఏసయ సర్వాధికారి మీకెంతో లెక్కలేనని వందనలు ఇసు ప్రభా కృపామయడా దయామయడా కనికరం గల దేవుడవ ప్రభా సర్వాధికారి ప్రభా సర్వశక్తి మంతుడవ ప్రభా భూమిని సృజించిన మహా గొప్ప దేవుడవు ప్రభా పర్శుతుడా మహిమ స్వరూపి ఏసయ్య మీకు వందనాల ప్రభా మీ బంగారు పాదలకు లెక్క లేని వందనాలు ఇసు ప్రభా దేవ ఎంతో మందికి లేని యొక్క తరుణం మోకరించి ప్రాధం చేసే భాగ్యం ధన్యత ప్రభా మీరు మాకు ఇచ్చిన రేసు ప్రభా మీకు వందనాలు ప్రభా దేవా అది మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రభా మేము తీర్మానించుకొని ప్రభా మీరు అక్కడికై ప్రభా మేము స్థిరపడి ఉండాలా మమ్మల్ని బలపరచండి ప్రభా మీ ఆత్మతో ప్రభా మీ యొక్క శక్తితో దేవా మీ యొక్క బలముతో వేసు ప్రభా మా ఆత్మని మీరు బలపరచండి వేసు ప్రభా మీ యొక్క పశుదాత్మ శక్తి సహాయం చేత మమ్మల్ని నడిపించండి ప్రభా సర్వాధికారి జీవం దేవా జీవాధిపతి ఏసయా మీకు వందనాలు ప్రభా మీ కొరకై ప్రభా ఈ లోకంలో రోషంగా మేము జీవించాలా ప్రభా దానికి మా యొక్క సొంత తలంపులు సొంత ఆలోచనలతోని కాని పని ప్రవ మాలో నుంచి పూర్తిగా తొలగించండి ప్రభా ఒకరి మీద ఒకరు సనుగుకోవడానికి వీల్లేదు ప్రభా గుణుకోవడానికి వీలేదు ప్రభావ సంహారం చేత హతమైపోయిన ఆ గుంపులో మేము ఉండడానికి వీలేదు ప్రభా మీ నమ్మ మహిమార్థమై ప్రతి ఒక్కటి మేము మా కాలంలో జరిగించాలా ఏసయా మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా మేము తీర్మానం చేసుకున్నాం ఏసు ప్రభా వ్రతికుట క్రీస్తే చావైనా మేలు అని చెప్పి ప్రభా ఆ తీర్మానంలో మేము స్థిరంగా ఉండడానికి మీ యొక్క పరిశుధా ఆత్మశక్తి బలం మమ్మల్ని నడిపించండి ప్రభా మీరాఖ త్వరలో ఉంది ప్రభా మేము సిద్ధపడి ఉండాలా ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభా అలాంటి పరిశుధాత్మశక్తి బలాన్ని మాకు దయచేయండి ప్రభా శోధనలు శ్రమల నుంచి విడుదల మాకు దయచేయండి ప్రభా మీ నామం ఎత్తుకొని వాటి మీద జయం పొందుకుంటూ ప్రభా మేము ముందుకు నడవాలా రాజా గొప్ప ఆత్మకారం జరిగించండి ప్రభా మీ నామాన్ని మహిమపరచడానికి ప్రభావ తీసుకున్న ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ని ప్రభా తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ని మీరు అభిషేకించండి ప్రభా మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా మీ మహిమార్థమై వాడుకోండి ఇస్తూ ప్రభా పరిశుద్ధుడా మీకు లెక్కలేనని వందనాలు ఇస్తూ ప్రభా మీ కృపలో మీ కనికరంలో దేవా వాళ్ళు సేవ జరిగించాలా ప్రభా అనేక ఆత్మలను పట్టే జాలర్గా వారిని మీరు తయారు చేయండి ప్రభా మీ తట్టు ప్రభా వాళ్ళని తిప్పండి ప్రభా పరిశుధర మహిమోన్నత దేవా కృపా మైడ మీకు వందనలు ప్రభా ఈ వైరస్ విజృంభిస్తుంది ప్రభా ప్రజలకు విడుదల మీ దగ్గర నుంచే కలగాల స్వస్థపరచు ఏహోవా నేనే అన్నావు ప్రభా ఇంకొకరు లేరేసి ప్రభా కాబట్టి మీ దగ్గర నుంచే స్వస్థత కలగాల ప్రభా మహిమోన్నత దేవ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీలో బలపడాలా మీలో స్థిరపడాలా ప్రభా అలాంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా ఆ వైరస్ నుంచి వారికి విడుదల కలిగ చేయండి ఒకరించి ప్రచతప్ప దేవా వాళ్ళు మీకు జీవితాలను సమర్పించుకోవాలా అలాంటి జ్ఞానం చేత వారిని నింపండి ప్రాభ విడుదల కలిగించండి వేసయ మహిమున్నత దేవ జాలి గల కృపగల తండ్రి మీకు వందనాలు ప్రాభ సర్వాధికారి మీకు వందనాలు వేసయ్యా అలెలుయ కృప మహిడా మీకు వందనాలు ప్రభా గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రాభ సర్వశక్తి మంతుడా ఈ వైరస్ నుంచి మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా కానీ మీకు తీర్మానం చేసుకున్న జీవితం ఇస్ ప్రభా ఎన్కడిగేయడానికి వీలేదు ప్రభా భయపడడానికి వీలేదు ప్రభా జడియడానికి అసలే వీలేదు ప్రభా దేవా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా ఈ వైరస్ నుంచి ప్రభా మాకు విడుదల ఇస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా అది మమ్మల్ని ముట్టనీయకుండా చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా అవును ప్రభా మీ రక్తంలో కడగబడిన వారణ ప్రభా మీ యొక్క అగ్ని కంచెం మా మీద ఉంది ప్రభా మీ దేవదూతల కాపుదల మాకు ఉంది మేము విశ్వసిస్తున్నాం దేవా ఈ వైరస్ మేము భయపడం ప్రభా ఆల్రెడీ లోకం దృష్టిలో మేము చనిపోయిన వాళ్ళం ప్రభా ఆ వైరస్ ప్రభా అందరికీ చనిపోయిన వాళ్ళకి చంపడానికే పడుతుంది ప్రభా కానీ మేము ఆల్రెడీ చనిపోయినాం దానికి తెలిసి ప్రభా అందుకే అది మమ్మల్ని ముట్టదు ప్రభా ఆత్మీయకంగా మేము బ్రతికి ఉన్న మే ఈ లోకం దృష్టిలో చనిపోయినాం ప్రభా అందుకే అది మమ్మల్ని చూడలేకపోతుంది ప్రభా మేము చనిపోయినాం అని చెప్పి కానీ ఇసు ప్రభా మీరు మమ్మల్ని జీవింపజేసినారు ప్రభా ఆత్మీయంగా బలపరిచినారు ప్రభా ఏసా మీకు వందనాలయ్యా మీ మాటల చేత మాకు బలం ఉంది మీ స్వరం చేత మాకు నర జీవం ఉంది ప్రభా ఏసా మీకు వందనాలు ప్రభా ఆ సాటిస్ఫాక్షన్ ప్రభా అది పొందుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఇసుప్రభా మీ ఆత్మలో లీనమైన వాళ్ళకే తెలుస్తుంది ఇసుప్రభా మీరు నడిపిస్తున్నారు ప్రభా మీకు వందనాలు ప్రభా మీ సేవ నిర్మితమై నడిపింపబడుతున్న ప్రభా చాలు ప్రభా ఈ జన్మకి యొక్క ధన్యం ప్రభా ఇంకేం ముద్ద ప్రభా ఇంకా మమ్మల్ని స్థిరపరచని ఇంకా బలపరచని ఇంకా ఆత్మలోతులకు నడిపించి ప్రభా మీ నామ మహిమార్థమే మమ్మల్ని వాడుకోమని పరిశుద్ధ నామమ్మ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్గా చేయండి వాక్యం అలా వాక్యం పలకండి జ్ఞానం చేశాను ఆదివానిపరచడం అలాగే మమ్మల్ని స్థిరపరచడం ప్రభావ ఆదివాని స్వతం చేశాం మీకున్న మంచి మీకున్న తన మొక్కలు వచ్చి ప్రశుద్ధాత్మ సాయం చేసిన ఉందా లే ప్రభాది వైరస్ వచ్చింటారు వాళ్ళ స్వచ్ఛపరచని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ఆ సిల్వల్ల అందరి కోసం మీరు మన్నిచించి తిరిగి లేచినది వాళ్ళు ఆ గాయాల ధర విలుదరుంది ఆ వైరస్ మీ వల్ల మీరే తొలగించండి వాళ్ళు ఉదయనతో జ్ఞానం తెచ్చని వాళ్ళ స్వచ్ఛపరచని వైరస్ నుంచి విడిపించి ఆ వ్యాక్సిన్ ఎంతో మంది వేసుకుంటారు వాళ్ళు తాకండి వాళ్ళ జ్ఞానం తెచ్చి కళలో మీరు మాట్లాడకపోతే వాళ్ళు ప్రభా అలలియ వర ప్రభావం నరకం పోతే సో మాట్లాడి ఆకరించి రచకొండుకొని నా దీవానికి సుతం రాక సమీపించింది ప్రతి బిడ్డ నీ బిడ్డ యశ్వ్రభ అలలియ రక్షణ పొందాలా మీరు ఉన్నారని వాళ్ళు తెలియబెడండి ఆ రోజు ప్రభావ మోసే దగ్గర తెలియపెట్టండి విశ్వప్రభ మా ప్రార్థన మీ తెలివినండి యశ్వప్రభ ఇంట్రానికి పొందాలి యశ్వ్రభ మీరు తెలియపెట్టండి వాళ్ళతో మాట్లాడండి రక్షండి సెలవు దగ్గర నడిపించండి నా దీవానికి సుతం అలలియా గొప్ప జనం మీకు కనుకరించండి నీ దగ్గర నడిపేయాలా మీ తలంపు జ్ఞానం కలిగించి పరిశుధాత్మ సహాయం చేసి నా ఏసానికి వందలు అలలి అనాథియా ఎంతో వ్యాక్సిన్ ఎక్కడెక్కడ తీస్తుండో ఎక్కడ వెళ్తుండో అది వేసిన కరిగిపోను కాక అది ప్రభా అలలిదియానికి మీరే కరెంట్ అమీన్ మేస ప్రభా దేవుని ఒక కృప సమాధానం మన చిన్న గుంపుకు గొప్ప జనంకు ఎంతో మందికి వేరే పెరిగి చేసిన సదాకాలంతో ఉండు కాక అమీన్ అమీన్ ప్రైజ్లాడన్నా అయినా ప్రైజ్లాడన్నా రవి అన్నా ప్రైజ్లాడన్న మనోజ్ అన్న ప్రైజ్లాడు